డెభై నాలుగు రాజయోగమోక్ష రాజ్యాభిషిక్తుడై తనదు గృహముననున్న ధర్మమెల్లా పాలనంబుజేసి పరవశుడయ్యుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము మొదటిదైన జీవాత్మకూ మూడవదైన పరమాత్మకూ మధ్య సంధానమయ్యున్న ఓ రెండవ ఆత్మ వినుము కదలక కూర్చొని మనస్సు నిలుపునది బ్రహ్మయోగము కాగా దానికంటే ఉత్తమమైనది కర్మయోగము ఈ రెండు యోగములలో పెద్దది శ్రేష్టమైనది కర్మయోగము కావున గొప్పతనమును సూచించు రాజాపదమును చేర్చి కర్మయోగమును రాజయోగము అనడము కూడా జరిగినది రాజయోగములో అందరి వలె పనులు చేయుచు బయట అవయవముల పనుల ప్రకారము పనులు చేయిస్తూ అలాగే లోపలి మనోబుద్ధి చిత్తములను వాటి ధర్మము ప్రకారము పనులు చేయిస్తూ అహము యొక్క పని తెలిసిన శరీరములోని అనుభవములను అనుభవించడము జీవుని ధర్మము అని తెలిసి అన్నిటికీ అతీతమైనది మోక్షమని దాని కొరకు ధర్మ పాలన చేయు రాజయోగి తన వశములో కలదేదీ లేదని అంతయు పరవశమని తెలిసి పరవశుడై ఉండును